భవామిశ్రవస్తముజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆవిష్వన్నోటి శీల సాదన శ్రీమహాగణాధిపతాశివసర శంకరాచార్యమ్యమాచార్యపే గురు పరంపరా ద్రం కణే భిష్ణుం యామదేవాద్రం పశ్యే మాక్షైస్తునూ యశేమదేవ్జదాయుస్తి బుద్ధశ వాస్తిన పూషా విష్వేదా స్వస్తి నష్టో అనిష్టనై స్వస్తినో బృహస్పతి ఓం శాంతి శాంతి శాంతి అత సముద్రాగ్రియ అస్మాత్తే సింధవ సర్వూపా అతధర ఏ నైష భూతై స్మా ఆ మంత్రమే చెప్పాలి కదండి అదే ఇదే కదా చెప్పాల్సిన మంత్రం అదే అదే అంతకు ముందు పూర్తయింది కదా ఇది సప్త ప్రాణ ఓకే ఓకే సో అత అంటే ఈ పరమేశ్వరుని నుండి పరమేశ్వరుడు పరబ్రహ్మ అక్షర పరబ్రహ్మ ఇవన్నీ కూడా సమానార్థకంలో వాడుతూ ఉంటాం ఒకప్పుడు నిర్గుణ పరబ్రహ్మకి పరబ్రహ్మాని అక్షర పరబ్రహ్మ అని శబ్దాలతో నిర్దేశము సగుణ పరబ్రహ్మకి పరమేశ్వరుడు అనే నిర్దేశము కూడా కద్దు ఉంది అలాగే నిర్దేశం ఉంది ఏమీ సందేహం లేదు కానీ ఆ నిర్దేశాన్ని ఒకప్పుడు లెక్క చేస్తాం మరోపుడు లెక్క చేయం అలా కూడా ఉంది శంకరాచార్యుల యొక్క అలా ఉంటుంది సో శంకర భాష్యాలు చదువుతుంటే అదే శైలి మనకి వంట పడుతుంది దాని స్వభావం అది ఎనివే పరమేశ్వరుని నుండియే అతహ సముద్రాహ సముద్రములు పుట్టినవి గిరయశ్చ సర్వే అన్ని పర్వతములు ఆ ఈశ్వరుని నుండియే పుట్టినవి మనం ఏదైనా రాయినో రప్పనో ఆరాధిస్తే లోకంలో వాళ్ళకి ఏదో మనం మూర్ఖం ఉన్నట్టుగా కనపడుతుంది అలా అనుకుంటారు కూడా ఓసారి నేను స్నానం చేయటానికి దీనికి వెళ్తున్నా పుష్కర స్నానం చేయడానికి రైల్లో వెళ్తున్నా ఎందు నా పక్కన ఒక క్రిస్టియన్ మిషనరీ ఒక ఆయన కూర్చున్నాడు సో ఆయన మామూలుగా ఈ నాతో పాటుగా ఇంకా పుష్కరాలు కొంచెం హడావిడి ఉంటుందిగా ఆయన తన పక్క చెప్తున్నాడు వీళ్ళందరూ ఇప్పుడు స్నానానికి వెళ్తున్నారు అక్కడ మునక వేస్తారు అన్ని పాపాలు పోతాయి అని వెతకారంగా చెప్తున్నాడు సో సరే మనవాళ్ళు కూడా ఒకప్పుడు అలాగే చెప్పే ప్రయత్నం చేస్తే చేయొచ్చు కాక కానీ అది తెలిసి చెప్పిన మాట కాదు ఉద్య అలా మునక వేస్తే పాపాలన్నీ పోతాయని అలాగా ఉద్దే ఒక ఒక ప్రోత్సాహం వెళ్ళి స్నానం చేసేస్తే మేము పుణ్యం వస్తుంది అని ప్రోత్సాహం అంతేగాని అలా మునక వేయగానే అంత పాపాలు పోతాయి మళ్ళీ ఫ్రెష్ ఎక్కడ స్టార్ట్ అవుతుందనేమి కాదు అక్కడ తాత్పర్యం ఏంటంటే ఆ నదీ రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు అని మౌలికమైన దర్శనం అది నదిని ఆరాధించటం ఎలాగా అనేక రకాలు నదిలో స్నానం చేసి తాను పరిశుద్ధుడనైనట్టుగా భావన చేయటం అది కూడా ఒక ఆరాధన నదికి హారతనివ్వటం నదికి పుష్పాలనివ్వటం ఇవన్నీ నదిని ఆరాధించే పద్ధతులు నదీ నదిని అంటే నదీ రూపంగా ఉన్న ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాడు సో అది మనం గమనించాలి సో దీనికి దృష్టాంతం టచ్ వుడ్ అని ఓ దృష్టాంతం చెప్తూ ఉంటారు టచ్ వుడ్ అని అమెరికాలో సిస్టమ్ ఇది అమెరికాలో వాళ్ళు ఒక ఫ్రేజ్ టచ్ వుడ్ అంటాడు టచ్ వుడ్ అంటే వుడ్ని టచ్ చేయటం వుడ్ అంటే చెక్క దాన్ని టచ్ చేయటం టచ్ వుడ్ అంటాడు అంటే నేను చెప్పింది కరెక్ట్ ఉన్నా ఏదో అలాగంటే ఏదో ఉంది నాకు సరిగ్గా అర్థం కాలేదు కానీ దాని తాత్పర్యం ఏంటంటే టచ్ వుడ్ అంటాడు నేను అడిగాను నువ్వు నువ్వు వుడ్ని ఎక్కడ టచ్ చేశావు నువ్వు టేబుల్ని కదా టచ్ చేసావు కరెక్ట్ పాయింటే కదండి టచ్ వుడ్ అంటాడు నువ్వు వుడ్ని ఎక్కడ టచ్ చేసావు కుర్చీని కదా టచ్ చేసావు అంటే దాని అర్థం ఏంటి టచ్ చేస్తుండగా టచ్ చేసింది టేబుల్ సందేహం లేదు ఈవెన్ వైల్ టచింగ్ ది టేబుల్ ఇది టేబుల్ అనే నామరూపాలకు అతీతంగా దాని మూలతత్వంలోకి వెళ్ళిపోయి టచ్ వుడ్ అంటాడు సో టచ్డ్ అనే టచ్డ్ అంటే ఏదో నేను ఒట్టు వేస్తున్నాను అని శపథం చేసే పద్ధతి అనమాట అది వారికి వుడ్ కావాలి ఎక్కడో అక్కడ కానీ కుర్చీ అవ్వచ్చు టేబుల్ అవ్వచ్చు మరోటవచ్చు మరోటి అవ్వచ్చు ఏదైనా సరే టచ్ వుడ్ అంటాడు సో అంటే దాన్ని టచ్చేసే సందర్భంలో కూడా నామరూపాలకు అతీతంగా దాని మూలతత్వాన్ని గురించి వాడు వాడు రిఫర్ చేస్తున్నాడని అభిప్రాయం అలాగే ఒక పర్వతానికి దండం పెట్టాము పర్వతం చుట్టూ తిరిగాము అంటే అక్కడ పర్వతం చుట్టూ తిరుగుతున్నా పర్వతానికి దండం పెడుతున్నా అట్ ది సేమ్ టైం మనం ఆ పర్వతము అనే నామరూపాలని దాటి దాని దా ఆ రూపంగా ప్రకటమైనటువంటి పరమేశ్వరుడికే నమస్కారం చేస్తున్నాము కాబట్టి వేదాంతము రెలిజియన్ను రికన్సైల్ చేస్తుంది రిలీజియస్ ప్రాక్టీసెస్ని వేదాంతంలో రికన్సైల్ చేసుకోవాలి అని వేదాంతి చేయాలి వేదాంతి ద్వారా జను చేసుకోవాలి లేకపోతే రిలీజియస్ ప్రాక్టీసెస్ వాటికి జస్టిఫికేషను మన మనసుకు రావటమే కష్టమవుతుంది సో వాళ్ళతో మనం దెబ్బలాడాలంటే ఏమని అడగచ్చు ఓకే నదిలో స్నానం చేస్తే పాపాలు పోవు కానీ ఓ ఎర్ర నల కట్టి వారికి ఎవరికో చెవులో చెప్తే పోతాయా కన్ఫెషన్ అనే పేరుతోటి అప్పుడు పోతాయా అని పడుతుంది వెళ్ళడి పెట్టాలి ఎద్దదాటనవసరం పాయింట్ ఈజ్ మన వాళ్ళు తెలుసుకోవాల్సిన ఉంటాయి అందరూ తెలుసుకోవాల్సిన అంశాలు ఉంటాయి తెలుసుకోవాలి కాబట్టి ఇది పాయింట్ ఈజ్ నదులు సముద్రాలు పర్వతాలు అన్నీ కూడా ఆ పరమేశ్వరుని రూపములే ఇంకేతనే మనం పర్వతం కనబడితే నమస్కారం చేస్తాం కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు అరుణాచల పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు సో ఆ విధంగా సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించే ప్రయత్నం చేయాల్సి ఉంది అయితే దీంట్లో చిన్న చిన్న వికృతులు కూడా కనపడుతూ ఉంటాయి ఇప్పుడు కైలాస పర్వతం ఉందనుకోండి ఆ పర్వతం ఉన్నది ఉన్నట్టుగా అది ఈశ్వరుడు దానికి మళ్ళీ ఆ కైలాస పర్వతం తీసుకుని ఆ ఫోటో తీసి ఆ కైలాస పర్వతం అగ్రభాగంలో ఆ పర్వతం లోపల నుంచి ఒక శివుని యొక్క ముఖం వస్తున్నట్టుగా ప్రింట్ చేయటం అరుణాచల పర్వతం యొక్క అగ్రభాగం నుంచి రవణ మహర్షి ముఖం వస్తున్నట్టుగా ప్రింట్ చేయటం అలాగేం అక్కర్లేదు నాట్ నెసరీ అది ఉన్నది ఉన్నట్టుగా దాని ఎందు అది ఈశ్వరుడే కొంతమంది ఏం చేస్తారు అగ్ని మండుతో ఉంటుంది కదా అదిగో అగ్ని ఫోటో తీస్తారు ఆ మంట అగ్ని ఫోటో తీస్తారు ఫోటో తీసి ఇదిగో ఇక్కడ ఓ ముందు చూడండి లేకపోతే ఈ మంటలో దేవీ రూపం ఉంది చూడంటారు మంటలో మీరు ఏదైనా చూడొచ్చు ఫోటో తీసేసిన తర్వాత చూడటం మరీ తేలిక అది మండుతో ఉంటే ఇటువటో కదుగుతుంది కష్టం కానీ ఓ పర్టికులర్ ఫోటో తీసేసి మీరు ఏది కావాలంటే అదే చూడచ్చు నేనంటాను అలాగే వద్దు యాజ్ సచ్ మంటలో ఈ రూపాలు కనపడినా కనపడకపోయినా ఫైవ్ ఈజ్ బై సెల్ఫ్ ఈశ్వరుని యొక్క మేనిఫెస్టేషన్ అలా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రూపం చూడంటే వాడికి కనపడింది నాకు కనపడలేదు కాబట్టి దాంట్లో దేవుడు లేడని నేను అనుకుని ఉన్నాడని వాడు అనుకుని ఇలాంటి కొంత ప్రాబ్లమాటిక్ అలాగే నది ప్రవహిస్తోందనుకోండి మన ఏమనుకుంటారంటే మామూలు అప్పుడు ఆ నదిలోకి ఎందుకు పనికిరన్నది అదేదో అయినప్పుడే ఆ పుష్కర సమయంలోనే నది పవిత్రమైనది అప్పుడే స్నానం చేయాలి అది దృష్టికోణం సరైంది కదా నది ఏ ఏ సమయంలోనైనా ఏ దేశంలోనైనా దేశము అంటే స్థానము అని అర్థం గంగానది కాశీలోనైనా కాశీ బయటైనా ఎక్కడున్నా గంగానది ఈశ్వరుని యొక్క స్వరూపమే అలాగా ఈ నామరూపాలకి అతీతంగా ఈశ్వరుణ్ణి దర్శించడం అలవాటు అందుకోసమే ఈ మంత్రాలని తత్పదార్థ ఈ ఖండ అయిపోవస్తోంది అందు గురించి సూచనగా చెప్పాను సో సర్వే ఇక నదులు అస్మాత్తే సింధవ సర్వరూపా ప్రవహించే ఈ నదులన్నీ కూడా ఆ పరమేశ్వరుని నుండియే ఆవిర్భవించినవి అన్ని రకాల నదులు కూడా సర్వరూపా అంటే నదులలో అనేక రకాల మళ్ళీ ఉంటాయి కదండి కొన్ని నదులు పశ్చిమ సముద్రంలో కలుస్తాయి వెళ్ళి తపతి సింధు మొదలైనవి వాటికి నదములు అని నది అనరు నదము అని అంటారు సంస్కృతంలో నద పుణ్యం నది స్త్రీలింగం ఈ ఉంటే స్త్రీలింగం ఆరు ఉంటే పుల్లింగం అది లెక్కది సంస్కృతంలో ఒక లెక్క ఓ మోస్తరుగా అన్నింటికీ అదే రూల్ కాదు సాధారణంగా సో తూర్పు సముద్రంలో కలిస్తే నది గోదావరి నది సింధు నదము అని ఒక విభాగం సంస్కృతంలో ఉంది తెలుగులో లేదు ఈ విభాగం తెలుగులో అన్నింటికీ నది అనే వ్యవహారం నదము అనేప్పుడు కంగారు పడతారు ఎవట్రా ఈ పదం ఇలా ఉందని సో ఈ విభాగం సంస్కృతంలో ఉంది సో సింధవహ అంటే నదులు అన్ని రకాల నదులు అంటే నదీ నదములు అనే పదం అప్పుడప్పుడు వింటూ ఉంటారు నదీ నదములు ఇగో ఇది విభాగం అన్ని అన్ని రకాల నదులు నదములు అన్నీ కూడా ఆ పరమేశ్వరుని నుండి ఆవిర్భవించినవి ఇక ఓషధులు అన్ని ఓషధులు కూడా అంటే తినే ఆహార పదార్థాలని ఓషధులు అంటారు అవన్నీ కూడా రసశ్చ రసాలు ఆరు రకముల రసములు ఉన్నాయి సృష్టిలో రుచులు అండి రుచులన్నీ కూడా ఈశ్వరు నుంచే ఆవిర్భవించాయి చాలా చిత్రమైన విషయం ఋషు రుచుల్ని మనమేం క్రియేట్ చేయలేదు ఋషులన్నీ ఈశ్వరుడి నుంచే ఏనైష భూతై శిష్టతే అంతరాత్మ సో పంచభూతముల చేత వ్యాపించబడి ఈ పరమేశ్వరుడు ఉన్నాడు పంచభూతముల రూపంగా ఉన్నాడు తృతీయ వ్యక్తి ఇత్మం లక్ష ఇత్ంభూత లక్షణే తృతీయాని పంచభూతముల రూపంగా అంటే పృథివ్యుక్తేజ వాయువాకాశముల రూపంగా ఈ పరమేశ్వరుడు బాహ్య జగత్తునంతనూ ఆవరించి ఉన్నాడు మరి లోపలవాళ్ళు ఉన్నారు ప్రాణుల లోపల అంతరాత్మ లోపల కూడా ఈశ్వరుడే ఉన్నాడు అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత సో భాష్యం అతరుషాత్ సముద్రా క్షారాద్యా ఈ పురుషుని నుండియే అతాత్ సో పురుష అంటే పురుష అంటే పరబ్రహ్మ పూర్ణ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ నుండియే సముద్రా సర్వే క్షారాద్యా సముద్రములో అంటే సముద్రాల్లో వెరైటీలు ఉన్నాయి ఉప్పు సముద్రము మామూలుగా ఉండేది క్షారము అంటే ఉప్పు కొంచెం ఆల్కలైన్ ఉప్పు అంటే ఆల్కలైన్ అని సంథింగ్ లైక్ దాట్ హార్డ్ వాటర్ క్షారము అంటే ఆల్కలైన్ అర్థం సో ఆమ్లము క్షారము ఇప్పుడు మీరు హై స్కూల్లో చదువుకుంటారు ఆపదే సో ఆల్కలైన్ అంటే ఉప్పు ఉప్పు సముద్రము ఈ ఉప్పు సముద్రంలో మళ్ళీ వెరైటీ ఆది శబ్దం ఉంది కదా కొన్ని సముద్ర సముద్రానికేనోో విశాలమైన సరస్సుకి భేదే ఉందండి సముద్రానికి మహాహ్రద అని పేరు సంస్కృతంలో పెద్ద సరస్సు సో ఇప్పుడు కొన్ని సరస్సులు ఉన్నాయి లోక ప్రఖ్యాతి సరస్సు ఇప్పుడు మన దేశంలో చిలక సరస్సు తర్వాత కొల్లేటి సరస్సు ఇవన్నీ ఆక్రమించేసి ఇప్పుడు సరస్సు వెతుకుతా ఉంటే కనపడిన స్థితి వచ్చేసింది కొంత కొన్ని దేశాల్లో మనకుండే పాపులేషన్ ప్రాబ్లం వల్ల ఏదో మనం ఏదో తక్కువ వాళ్ళమని వాళ్ళు ఎక్కువ వాళ్ళని కాదు పాపులేషన్ ప్రెషర్ దట్ ఈజ్ ద బేసిక్ రీజన్ విదేశాల్లో సరస్సుల్ని వాళ్ళు కాపాడుకుంటారు ఆ సరస్సు డిగ్రీకి వెళ్తే మీకు సముద్రంలాగే ఉంటుంది దానికి కూడా ఓ బీచ్ ఉంటుంది అవతల కనపడదు లేక్ మిషిగన్ లేక్ అంటారియో కెనడా ఇగో అలాగే మానస సరోవర్ అది కూడా సముద్రంలాగే కనపడుతుంది మీరు అవతల వైపు ఏం కనపడదాం ఇవన్నీ సముద్రంలాగే ఉంటాయి సో విట్నిస్ స్వీట్ వాటర్ లేక్స్ అని సో అవన్నీ కూడా సో క్షారశబ్దని చెప్పారు ఇంకొకటి అలాగే డెడ్ సీ అని ఒకటి ఉంది డెడ్ సీ అని అంటారు సో ఇజ్రేల్లో ఉంది డెడ్ సీ ఈ డెడ్ సీ దాంట్లో ఉప్పు పెర్సంటేజ్ మరీ ఎక్కువ మామూలు సీ కంటే కూడా ఇంకా ఎక్కువ ఆ డెడ్ సీలో మీరు పడ్డారనుకోండి ఎత్తు నుంచి దూకారనుకోండి మళ్ళీ బంతి కొడితే పైకి వచ్చినట్టుగా పైకి వస్తారు మీరు అది తనలో మూలగా ఇవ్వద్దు నేను చాలా చాలా థిక్ వాటర్ అదే సో డెడ్ సి సో ఆ డెడ్ డెడ్ సీ అని ఎందుకన్నారంటే దాంట్లో ఉన్నటువంటి ఈ సాల్ట్స్ యొక్క పర్సంటేజ్ ఎంత ఎక్కువ అంటే దాంట్లో ఏ చేప వేస్తే చచ్చిపోతుంది దాంట్లో ఏ ప్రాణి బతకదు అసలు ఇట్ ఈస్ టోటల్లీ లైఫ్ లెస్ సీ డెడ్ సి ఇట్ ఈజ్ ఏ It is the border for Israel and Jordan. It wipe Israel and it wipe Jordan. The border is the border. Dead sea. Jordan river valley is dead sea. So it is a landlocked sea. That way, that is the same thing in the world. There is also a place where the people are. If you say that the people are not allowed to say that, that is the same thing. That is the same thing. ఇలాంటివి ఎందుకు చెప్తారు ఇలాంటివి చెప్తారు ఒకవేళ ఇంకా తప్పనిసరి చెప్తే ఏం చెప్తారంటే ఉప్పు సముద్రం పాల సముద్రం నెయ్యి సముద్రం తర్వాత చెరుకు రసం సముద్రం ఇలాంటివి ఇంకా ఏమైనా మీరు కొన్ని యాడ్ ఇవన్నీ కూడా ఈశ్వరం నుంచి పుట్టేవి అని ఉంది ఈవెన్ దట్ యూ కెన్ సే కానీ మరి కొంచెం లోకల్గా ఉన్నదానికి రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని నేను ఈ రకంగా చెప్పాను సో సర్వా ఔషధయో రసశ్చ ఓకే భాష్యం దగ్గర చూస్తున్నాను మీకు నేను భీష్మస్థుతి నుంచి ఏవో కొన్ని శ్లోకాలు చెప్తూ వచ్చాను ఈ తత్పదార్థ నిరూపణ బేసిస్గా శ్లోకాలు అలాంటి శ్లోకం ఇంకొకటి ఇక్కడ అంటున్నాను ఎస్య కేశు జీమూతా నద్య సర్వాంగసంధిషు కుక్షౌ సముద్రావర తస్మై తోయాత్మనే నమ ఇలాంటి శ్లోకాల ముందు నేను చెప్పాను మీరు గమనించారో లేదు సో ఏ పరమేశ్వరుని యొక్క కేశముల ఎందు అంటే ఈ జుట్టు ఎందు జీమూతాహ అంటే మేఘములు ఉన్నవో మేఘములే ఆయనకు జుట్టు నద్య సర్వాంగ సంధిషు అన్ని దేహము దేహములోని అన్ని అవయవములలోనూ మనకి ఈ వీన్స్ ఉంటాయి ఈ వెసెల్స్ బ్లడ్ వెసెల్స్ సో రక్తనాళములు అది ద్వారా రక్తం ప్రవహిస్తూ ఈ నదులన్నీ కూడా పరమేశ్వరుని యొక్క ఆ విరాట్ పురుషుని యొక్క రక్తనాళములు వాటిల్లో ప్రవహించే రక్తమే ఈశ్వరుని యొక్క జలమే ఈశ్వరుని యొక్క రక్తము వంటిది అని ఆ విధంగా కుక్షౌ సముద్రాశ్చత్వర ఆయన ఉదరములందు నాలుగు సముద్రాలు నాలుగు సముద్రాలు చెప్పాను కదా అట్లాంటిక్ పసిఫిక్ ఇలాంటివివో మేజర్ ఫోర్ ఓషన్స్ ఉన్నాయి కదండి సో ఆ ఓషన్స్ హిందూ మహాసముద్రం ఈ అరేబియా ఇవన్నీ లెక్కలోకి మేజర్ ఓషన్స్ అట్లాంటిక్ పసిఫిక్ అలాగేవో నాలుగు ఉంటాయి ఆ నాలుగు సముద్రాలు ఇవన్నీ చిన్న చిన్న సముద్రాలు మిగతా దాంట్లో అంతర్గతమైపోతాయి సో తస్మై తోయాత్మనే నమ ఈ రకంగా ఈ సమస్త జగత్తుని జలము రూపంలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుని కొరకు నమస్కారము తోయ అంటే వాటర్ తర్వాత గిరయశ్చిమవదాదయ అస్మాదేవ పురుషాత్ సర్వే అన్ని పర్వతాలు కూడా సర్వే గిరయ హిమవత్ మొదలైన హిమవత్ పర్వతము యాల్ప్స్ పర్వతము వింధ్య పర్వతము సో ఈ విధంగా ఇతర రాకీ మౌంటైన్స్ ఏవో విదేశాల్లో ఏవేమో పర్వత శ్రేణులు ఉంటాయి ఈ పర్వతాలన్నీ పర్వతాలు ఎంత మహిమాన్వితంగా ఉంటాయి చూడండి ఎంత గొప్పగా ఉంటాయి చూడండి సో పరమేశ్వరుడు మన కోసమే ఇవన్నీ పెట్టేడా ఉంటాయి మనం ఎప్పుడూ లెక్కలోకి తీసుకోం వాటిని సో ఈ పంచభూతాలని మనం లెక్కలో వేసుకోం మనకు ఇంకా దాన్నే స్మాల్ విషన్ అంటారు సో దాన్నే స్మాల్ పిక్చర్ చిన్న అల్పమైన ఒక ప్రపంచాన్ని మన చుట్టూ మనం భావనాత్మకమైన ప్రపంచం దానికీ యథార్థ స్థితికి సంబంధం లేదు అంటే అతనే ఈ భావనా ప్రపంచం కూలిపోతూ ఉంటుంది అది కూలిపోయినప్పుడల్లా మళ్ళీ బోరు ఉండడం మళ్ళీ నిలబెడుతూ ఉండడం మళ్ళీ కూలిపోతూ ఉంటాం ఎందుకంటే ఈ భావనా ప్రపంచము వాస్తవ ప్రపంచం కంటే విభిన్నంగా విడది విడిపోయి ఉంటుంది వాస్తవ ప్రపంచం నుంచి విడిపోయిన భావన ప్రపంచంలో మీకు సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది వాస్తవ ప్రపంచంలో కలిసిపోతే అంతా సెక్యూరిటీ సో ఆ విధంగా సో ఈ హిమవత్ పర్వతము మొదలైన పర్వతములన్నీ కూడా అస్మాత్ పురుషాదేవా ఈ పురుషుని నుండియే పరమేశ్వరుడి నుండియే ఆవిర్భవించినవి తర్వాత సే స్రవంతి గంగాద్యా సింధవ నద్య సర్వూపా బహు రూపా సింధవ అంటే నద్య సింధు శబ్దానికి నది అని అర్థం సింధు నది అని కాదు సింధునది వన్ పర్టికులర్ నది సింధు జనరల్ నేమ్ సింధు శబ్దం అనగా నది అని సో గంగా మండలైనటువంటి నదులు అన్ని రకాల నదులు బహురూపా అనేక రూపాల్లో ఉంటాయి నదులు కూడా కొన్ని మరీ చిన్నవిగా ఉంటాయి కొన్ని జీవనదులు కొన్ని ఎండిపోతాయి వేసంకాలం వస్తే ఎండిపోతాయి ప్రతిదీ నదే అన్ని నదులే మనం తవ్విన కాలంలో మినహాయిస్తే ఇలా అన్నీ నదులేగా నాచురల్గా ఉన్నవన్నీ నదులే సో ఈ నదులన్నీ చిన్న పెద్ద నదులన్నీ కూడా అన్ని రకముల నదులు చాలా ప్రవహిస్తూ ఉంటాయి ఆ నదులన్నీ ఆ పరమేశ్వరుల నుంచి ఆవిర్భవించినవి జోర్దాన్ రివర్ అంట జోర్దాన్ రివర్ అంటే మన ఊరు పెద్ద కాలం అంటూ ఉంటుంది ఇతనాహీ బాధ్య అంతే నేను జోర్దాన్ రివర్ చూసి వారిని ఇది జోర్దాన్ రివర్ ఇది ఇలా ఉండేవాడిది అంటే వాళ్ళన్నారు ఈ ఎడారిలో ఇదే ఉండేది సంతోషించండి అది ఒక కాలం ప్రవహిస్తున్నట్టు మరి పెద్ద కాలం మన నాగరత్నసాగర్ కుడి కాలువ ఎడమ కాలువ అంత ఉండదు అది అంత ఉండదు కానీ బట్ స్టిల్ అక్కడ ఏది లేని చోట అది గొప్ప నది జోర్దార్ రివార్ట్ ఇటు అటు మైదానం ప్రాంతం ఉంటుంది ఇటు అటు కొంచెం దూరం వెళ్తే మళ్ళీ ఎడాది ఆరంభం సో వెరీ ఇంట్రెస్టింగ్ రివార్ట్ ఆ ప్రాంతంలో అదే లైఫ్ లైను నైల్ ఈజ్ క్వైట్ బిగ్ కానీ మనం గోదావరి అంత బిద్దుగా అది నైల్ గోదావరి లాగా ఏది కాదు గోదావరి గంగా దే ఆర్ టూ మార్వెలస్ అక్కడ ఆ నదులు వాటికి ఉండే మహిమ వాటి నైల్ రివర్ ఈజ్ రిలేటివ్లీ బిగ్గెస్ట్ వెరీ గ్లోరియస్ జోర్దార్ ఈజ్ నాట్ లైక్ దాట్ జోర్దాన్ రివర్ ఈజ్ వెరీ టూ స్మాల్ అండ్ ఎఫ్ఐ సో ఎనీవే ఇక్కడ ఇక్కడ మన వాళ్ళు క్రిస్టియన్ మతం పుచ్చుకుంటారు వీళ్ళకి గంగా ఇవేం పనికి రావు ఆ జోర్దానికి వేసి చూస్తూ ఇదే మతం మార్పిడిలో ఇన్ని డేంజర్లు ఉన్నాయి వాడు మతం మారేదంటే వాడి నేషనాలిటీ కూడా దెబ్బతినిస్తుంది మరికి ఇంక ఈ ఊళ్ళో ఉన్న ఇక్కడ చూడండి ఇక్కడ మీరు పుష్కల స్నానానికి వెళ్తుంటే వాడు మనం వెటకారం చేస్తాడు వాడు వెళ్ళి జోర్దాన్ని వెళ్ళి తీర్థం చూస్తాడు అక్కడ బ్యాప్టిజం అనే పేరుతో అదంతా కరెక్టే ఇది ఇది మాత్రం తప్పు అన్నట్టుగా మాట్లాడతారు అలాగే మనం అది రెండు రెండు ఎవరు గొప్పే ఈ దెవరు గొప్ప ఎనీవే సో అన్ని కూడా ఆ పరమేశ్వరు ఆవిర్భవించింది తర్వాత అస్మాదేవ పురుషాత్ సర్వా ఓషధయ వ్రీహియవాద్యా అన్ని ఓషధులు ఈ ఓషధి శబ్దం చాలాసార్లు చెప్పాను బియ్యం మొదలైనటువంటి ఓషధులన్నీ కూడా ఆ పరమేశ్వరుణ్ణి ఆవిర్భవించినవి రసచ్చ మధురాది షడ్విధ ఏసేన భూతై పంచ స్థూలై పరివేష్ తిష్టతే త్మాం సూక్ష్మం శరీరం అది సంగతి సో ఇక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా అన్వయం చేస్తున్నారు భాష్యకారులు రసశ్చయ భూతై స్ష్టతే య్యంతరాత్మా అని ఉంది రసము కూడా రసము అంటే మధురాది షడ్విధ ఆరు రకముల రసాలు ఉన్నాయి రసం అంటే రుచి మధుర మధురాదిహి ఆయన మొత్తం లిస్ట్ అంతా చెప్పలేదు మధుర అంటే తీపి మిగతావి నాలుగు ఐదు నన్ను చెప్పంటే నేను చెప్తా కటు ఆమ్ల మధుర లవణ తెక్త కషాయ అవి రసాలు కటు అంటే చేదు చేదు రసం ఎలా అవుతుందంటే మరి చేదులో ఉండి రుచి చేదులో ఉంటుంది ఇప్పుడు కాకరకాయ కూర అదో రుచి అలాగే చిన్నప్పుడు రేపు చూసేవాళ్ళు ఇవి వచ్చేది వాళ్ళు నేను గవర్నలేదు సో ఇది వేప గింజలు ఏరి తెచ్చిపెట్టమనివారు మా అమ్మగారు వేప చెట్టు కిందకి వెళ్ళి కింద గింజలు రాలాయి వేప పళ్ళు రాలతాయి అవి తెచ్చిపెట్టమనివారు అవి ఎందుకు ఈ వేప అమ్మా అని నేను దెబ్బలాడివాళ్ళు చెప్పులు పని చేయతే నేను వరగెత్తుకు వెళ్ళి ఆ వేప చెట్టు కింద ఈ పళ్ళు అన్నీ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాడు అలా ఏం చేసేవారంటే ఎండలో పెట్టేవారు ఎండిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి అంతా కూడా తీసవతల పారిస్థితులు సాఫ్ట్ మ్యాటర్ డ్రై అయిపోతుంది దాన్ని ఇలా నడిపిస్తే అప్పుడు వేప గింజలు తేల్తాయి ఈ వేప గింజల్ని కొన్ని పచ్చళ్ళలో వేసేవారు నేను పచ్చటి తయారు చేస్తుంటే నేను ప్రికాషన్ ఇక్కడి నుంచి చెప్పేవాడిని ఇక్కడ ఏదో వేదం ఏదో ఇస్తుండేవాళ్ళం వేపగింజలు వేయకుండా సపరేట్గా పెట్టు అని నేను ముందే ఖండిస్తున్నాను ఎందుకంటే ఈ వేప తిందరికి వేపే దొరుకుతుంది మన ఆమెగారు అడిగారు నీకు రుచి ఆ వేపగింజలో ఉన్న సార్లు నీకు తెలీదు దాన్ని కూడా వేసుకుతుందని తెలుసుకోవాలి అని అనివారు చిన్నప్పుడు తెలిసి కాదు తర్వాత తెలిసి సో ఆ వేప ఆ వేపగింజ నాలుగు తగిలితే కొంచెం చేదు ఉంటుంది మిగిలిన రసాలతో కలిసి అక్కడికి అది అవుతుంది సో ఆ విధంగా ఆమ్లా అంటే పులుపు మధుర తీపి లవణ అంటే ఉప్పు ఉప్పగా ఉండటం తిక్తా కషాయ తిక్తా కషాయ నవ్ హౌ హౌ టు ట్రాన్స్లేట్ దీస్ వర్డ్స్ సో కషాయ అంటే వగరు ఇది వేసుకుంటారు ఒక్క కూడా వేసుకుంటారు దాని రుచి ఏమిటి వగరుగా ఉండటం దాని లక్షణం వగరు కొంచెం ఈ కాల్చిన ఒక్క పొడి అయితే వదరుగా ఉంటుంది ఈ పచ్చి వక్క అయితే చెక్క పొడి నవ్వుతూ చెక్కని వుడెన్ పీస్ ఒకటి ఇలా విడిచి నోట్లో వేసుకుని అవుతాయి ఎలా ఉంటుందో ఈ పచ్చి అలా ఉంటుంది అది మరి జనం ఎలా నవ్వుతారో ఎందుకు నవ్వుతారో నాకు తెలియదు కానీ దట్ ఈస్ సమ్థింగ్ విచ్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ అంటే ఆయన చెప్పింది కరెక్ట్ వెరీ అది వెరీ సమ్ ఇంటాక్సిక్ అంటే దాన్ని బాయిల్ చేసి డ్రై చేస్తే ఆ ఇంటాక్సికన్స్ అన్నీ పోయి కొంచెం క్లీన్గా ఉండి వగర అవుతుంది అది పనికిరాదు వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళకి అదే తర్వాత ఇంకా తిక్తా ఒకటి మిగిలింది తిక్తా అంటే తిక్తా అంటే కషాయ వగరు బెట్టారు తిక్తా అంటే ఎస్ట్రింజంట్ అంటా ఎస్ట్రింజెంట్ కషాయం తిక్తా వెరీ ఇంట్రెస్టింగ్ సమయానికి గుర్తు సో మనందరికీ తెలుసున్న రుచి సో ఈ రుచులన్నీ కూడా తిక్తా అంటే కారం కటు అంటే కారం కటు అంటే కారం కదండి సో తిక్తా అంటే చేదు సరిపడింది కారం ఒకటి మిగిలిపోయింది కదండి కారం లేకపోతే ఇంకా రసం ఏంటి కారం లెక్కలోకి రాలేదు మనకి సో రెండు పదాలు ఉన్నాయి కటు తిక్తా తిక్తా కారం కటు చేదు అది ఒకవేళ డిక్షనరీ చూసుకున్నాం ఒకవేళ అది కాదనుకోండి అయితే కఠు కారం తిక్తా అని చెప్పి ఏదో వచ్చేసారు ఇవన్నీ ఎవరికి గుర్తు సో ఈ రసములన్నీ కూడా ఈశ్వరు నుంచి రసములు అంటే రసములతో కూడా పదార్థము అప్పుడే అధ్యాత్మంలోకి వచ్చేస్తున్నారు రసమనేప్పటికీ అధ్యాత్మము అంటే ఈ దేహేంద్రియ మనస్సంఘాతము దీనికి అధ్యాత్మము అని పేరు ఇంతవరకు అధిభూతం చెప్పారు పర్వతాలు ఇవేమి అంటే అధిభూతము ఇది అధ్యాత్మం ఎప్పుడూ కూడా అధ్యాత్మాన్ని అధిభూతాన్ని అధిదైవంతో కనెక్షన్ చేయాలి అని పేరే భక్తి జ్ఞానం అంటేదే అంతే దట్ భక్తి దట్ ఈజ్ జ్ఞానం సో ఎనివే ఏనా ఏషహా తిష్టతే ఏ మంత్రంలో ఉంది ఏనా ఏ రసము చేత ఏషా ఈ మానవుడు తిష్టతే నిలిచి ఉన్నాడు ఏమిటంటే మానవుడు రసము చేత నిలిచి ఉండడం అంటే రసము అంటే వాటర్ కదండి మాయిస్చర్ ఎక్వ ఎక్వా కంటెంట్ బాడీలో 70% పర్సెంట్ ఇదేగా కాబట్టి అదే ఆయన అంటారు ఏ నరసేన అయితే ఒక కేవలము రసమేనా మిగిలిన పంచభూతాలతో కలిపి అదే భాష్యకారు అంట అన్నాము ఏ నరసేనా భూతై పంచభీ స్థూలై పరివేష్టి తిష్టతే తిష్టతి అంతరాత్మా లింగం సూక్ష్మం శరీరం అది ఈ రసముతోటి పంచభూతాలతో చుట్టువారబడి వీడు ఈ జీవుడు నిలబడి ఉన్నాడు రసము పంచ పంచభూతాలు అంటే మళ్ళీ ఈ కూడా కలుపుకునే పంచభూతాలు స్థూల పంచభూతాలు సో రసానికి రసం కంటే స్థూలమైనది మధ్య మాంసాదులు పృథివీ రసము కంటే సూక్ష్మమైనవి ఇంకో ఇంకో మూడు వా అగ్ని వాయువు ఆకాశం సో ఈ పంచభూతాలన్నీ కలిసి మరి రసము లిక్విడ్ స్టేట్ సో దట్ ఈస్ ద మిడిల్ ద అది మెయిన్ కాంపోనెంట్గా దేహంలో ఉన్నది మిగతా పంచభూతాలతో అన్నీ కలిపి ఉన్నాడు తిష్టతి ఇప్పుడు చిత్రం ఏమంటే ఈ పంచభూతాల యొక్క సంఘాతం ఉన్నదే ఈ అసెంబ్లీ దేహము పాంచభౌతిక దేహము అని అంటారు ఈ పాంచభౌతిక దేహము ఇలా కలిసేందుకుంది రసము రసంలాగే ఉంది రసం చుట్టూ మధ్యాహ్నమాంసాదులు అలాగా అన్నీ కరెక్ట్గా స్ట్రక్చర్డ్గా ఉన్నాయి చూడండి దేహం కూడా పంచభూతాలు పర్ఫెక్ట్గా కండిషన్లో ఉన్నాయి ఎందుకు అలా ఉన్నాయి అంటే అంతరాత్మా తిష్టతే ఆ సూక్ష్మ శరీరము దాని ఎందు నిలిచి ఉన్నది ఉన్నది కాదు సూక్ష్మ శరీరం ఉన్నది కాబట్టే ఈ దేహం ఇలా నిలిచి ఉన్నది ఎప్పుడైతే ప్రాణం పోయింది అంటారో ఆ సూక్ష్మ శరీరము నిష్క్రమించింది అని అర్థం ఆత్మని కాదు సర్వము ఆత్మయందేగలదు మొత్తం జగత్తంటంతా ఆత్మయందే ఉన్నది సో ఆత్మ ఏమీ అవ్వలేదు ఆత్మలాగే ఉంటుంది ఇప్పుడు బల్బు ఫ్యూజ్ అయిపోయింది అనుకోండి బల్బు ఫ్యూజ్ అయిపోతే ఎలక్ట్రిసిటీకి ఏమైంది ఎలక్ట్రిసిటీకి ఏమీ కాలేదు ఎలక్ట్రిసిటీ బాగానే ఉంది ఆత్మ అలాంటిది ఆత్మ అంటే బ్రహ్మ సో అది ఓవరాల్ నెట్వర్క్ ఏమీ అవధ అలాగే ఉంటుంది అలాగే సమస్త జగత్తును తన ఎందు వెలయింపజేసిన ఆ ఆత్మ చైతన్యం అలాగే ఉండదు దాంట్లో మార్పులు చేర్పులు ఏ ఈ బల్బు ఫ్యూజ్ అయినప్పుడు ఏమైంది పైనండే బల్బు ఆకారం కూడా బాగానే ఉంటుంది లోపల ఆ ఫిలమెంట్ పోయింది అలాగే ఏదో ఉద్యోగ దృష్టాంతం అలాగే ఇక్కడ సూక్ష్మ శరీరం నిష్క్రమించింది సూక్ష్మ శరీరం ఎప్పుడైతే నిష్క్రమించిందో జీవ అంటే ప్రాణధారణే ఆ సూక్ష్మ శరీరానికి జీవాని పేరు సూక్ష్మ ఆ సూక్ష్మ శరీరం ఉన్నప్పుడే ఈ దేహం ఇలా ధరింపబడి ఉంటుంది ఇది ఎలాగంటే ఇసకని మీరు ఇసుకతోటి ఓ బొమ్మ తయారు చేశారనుకోండి ఇసకతో తయారు చేస్తారు కదా బీచ్కి వెళ్ళి ఇసుకతోటి ఏదో బొమ్మ ఏదో తయారు చేస్తారు అది ఆ బొమ్మ ఇసక బొమ్మ ఎంతవరకు నిలుచుంటుంది ఆ ఇసుక అంతా కూడా మాయిశ్చర్ ఉన్నంత కాలమే నిలిచి ఎందుకంటే ఆ మాయిశ్చర్ ఇసుకని ఆ ఆకారంలో నిలబడుతుంది మీరు బాగా వేడి దానికి వేడి ప్రసరించి ఆ మాయిశ్చర్ అంతా ఎగిరకపోయింది అనుకోండి మాయిశ్చర్ పోతే ఏమవుతుంది ఇసుక బొమ్మ కూలిపోతుంది తనంతా తానుగా విడిపోతుంది ఇసుక ఎందుకని ఆ ఇసుక వేణువులని దగ్గరగా నిలబెట్టేటువంటి మాయిశ్చర్ లేదు కాబట్టి మాయిశ్చర్కి ధారణ అనే అర్థంలో పడతారు ఇట్ కీప్స్ ది ది ఫిగర్ ఇంటాక్ట్ అలాగే ఈ పంచభూతములను సూక్ష్మ శరీరము ఇంటాక్ట్గా నిలబెడుతుంది దీంట్లో ఉన్నటువంటి వాటర్ సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉండాలి సెవెంటీ వాటర్ తోలుతిత్తులో నీళ్లు నింపితేనే అదే దేహం అని ఒక అలా సో వాటర్ పూర్వకాలంలో తోలుతిత్తుల్లో క్యారీ చేసేవారు కదండి సంథింగ్ లైక్ దాట్ ఇట్ బాడీ ఈజ్ లైక్ దాట్ ఇట్ ఈజ్ ఇండీడ్ లైక్ దాట్ సో ఆ అంతరాత్మ సూక్ష్మ శరీరము దానికే జీవాని పేరు దానికి ప్రాణధారణ శక్తికే జీవాన్ని పేరు జీవ అంటే ఎవడో ఒకటిలాగె ఎంత పెసరం ఉంటాడమే వడితో తిరుగుతూ ఉంటాడమే కాదు ప్రాణధారణ శక్తికి జీవాన్ని పేరు ఆ పదానికి అర్థం జీవ ప్రాణధారణే ఆ అర్థం పోయి కొత్త కొత్త అర్థాలన్నీ చెప్పేసి అంతా గడబడి చేసి పెట్టారు పర్వతకాలంలో జీవశబ్దం అంచేతనే శంకరులు ఆత్మ అంటే ప్రత్యేకాత్మ అని అర్థం జీవ అంటే ప్రాణధారణము అని వచ్చింది ఆ తర్వాతి కాలంలో వచ్చిన వాళ్ళు జీవ అంటే వీడు ఇక్కడున్నాడు అని ఆత్మ అంటే వైకుంఠంలో ఉందని చెప్తారు దాంతో అంతా కన్ఫ్యూషన్ అంతా సమస్య సో ఎనీవే ది పాయింట్ ఈస్ ఆ అంతరాత్మ అదే సూక్ష్మ శరీరము దానికే లింగ శరీరము కూడా పేరు లింగ శరీరం అని ఎందుకన్నారంటే వీడి సంస్కారాలన్నీ దాంట్లో నిహితమై ఉంటాయి చి లక్షణాలు ఆ వ్యక్తిత్వం పర్సనాలిటీ లక్షణాలన్నీ దాంట్లో నిహితమై ఉంటాయి అంచేత దానికి లింగ శరీరము అనిపేరు లింగ అంటే చిహ్న లక్షణ అని ఈ వ్యక్తిత్వ లక్షణాలన్నీ దాని అంత మనో మనోమనస్సు రూపంగా వాసన రూపంగా ఉంటాయి సో ఈ సూక్ష్మ శరీరము ఈ పంచభూతములను రసముతో బాటుగా నిలబెట్టి నిలిపి ఉంచుచున్నది సో ఈ పంచభూతాలు ఆ రసము ఆ లోపల ఉండే అంతరాత్మ సూక్ష్మ శరీరము కూడా ఆ పరమేశ్వరు నుండి ఆవిర్భవించాయి ఇంకా ఏదీ మిగలలేదు అన్నీ సర్వం ఈశ్వరునిలో కలిపేస్తాం అద్వైతులు ఆపనే చేస్తాం సర్వం ఈశ్వరులో కలిసిపోతే మరి ఇంకా భక్తి చేసేవాడు ఎవడు భక్తి చేసేవాడు లేకపోతే భక్తి ఏమైపోతుంది అని కొంతమంది బెంగ కొంతమంది భక్తికి సంబంధించిన ఆచార్యులకి అదో బెంగా కాబట్టి భక్తుడు అలా వేరే నిలిచి ఉండాలి పూర్తిగా కలిపేయకూడదు అని వాళ్ళ సమస్య మేమంటాము భక్తుడిని ఈశ్వరుడి భిన్నంగా నిలబెట్టే భక్తి అది ఎక్కడ భక్తి నీకు భక్తి యొక్క పూర్ణత్వం కూడా నీకు అర్థం కాలేదు అని మేమంటాం సర్వసమర్పణం చేస్తే భక్తి అవుతుంది కానీ ఇంకా ఓ పిసరట్టే పెట్టుకునే కొంత ఇండివిజువాలిటీ ఏదో అట్టే పెట్టుకునే ఇంకా భక్తి ఓ పిసరటెట్టుకున్నానంటే ఆ పిసర్తో ఆగదు కౌపీమ సంరక్షణార్థమయం పటాటోపహాని వీడు ఈ పిసర్ నుంచి ఇంకా ఇంకా ఇవ్వేవో పోగేస్తాడు అంచేతే కొంతమంది ఆచార్యులు ఏమన్నారు వీడు వైకుంఠానికి వెళ్తాడు మరి ఓ చిన్న ఈ జీవుని అట పెట్టారు కదా ఈశ్వరుని కలపకుండా అట్టపెట్టారు అటే పెడితే మరి వాడు ఇక్కడే ఉండిపోతే ఎలాగా వాడిని వైకుంఠం పంపించాలి వాడు వైకుంఠానికి వెళ్తాడు వైకుంఠానికి వెళ్తాడంటే మరి నాతో పాటు నా ప్రియురాలు కూడా రావాలంటాడు అంటే నీ ప్రియురాలు కూడా వైకుంఠానికి వస్తుంది తీరా వైకుంఠానికి వెళ్ళేప్పటికీ నేను మగవాడుగాను నా ప్రియురా ఆడ ఆడ స్త్రీ స్త్రీగాను ఉంటే అది బాగుంటుంది కానీ లేకపోతే ఈ లింగభేదం కనుక సమస్య పోతే మళ్ళీ సమస్య అంటే అలా ఏం సమస్య పోదు అది కూడా ఉంటుంది అని ఈ విధంగా సో దీనికి ఇదే భక్తి అంటే దీన్ని భక్తి లేకపోతే అజ్ఞానం అంటారా దీనికి ఏం పేరు పెడితే బాగుంటుంది నా అభిప్రాయంలో దీనికి అజ్ఞానం ఉంటుంది బాగుంటుంది అంటే నేను నాది అనే రెండు మాటలని అభిమానము అంటారు ఈ రెండు మాటల్ని మీరు సమర్పించగలిగితే అది భక్తి లేకపోతే యు వెయిట్ తెలుగుదాన్ని యు వెయిట్ అది పూర్ణమైన భక్తి దానికే జ్ఞానము ఎనీవే సో అంతరాత్మ కూడా ఆ పరమేశ్వరుడి ఆవిర్భవించింది ఇక్కడ శంకరులు ఓ మాట అంటున్నారు నేను ఇంతకుముందు ఈ మాటను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు భాష్యంలో అది చూడగానే నాకెంతో ఆనందం అనిపించింది నేను తరచుగా చెప్పే వాక్యం ఇక్కడ శంకరుని భాష్యంలో వచ్చింది నిజానికి చాలా గంభీరములైన విషయాలన్నీ కూడా భాష్యాల్లో ఉంటాయి ఉందాము తద్యంతరాలే శరీరస్చనశ్చ ఆత్మవద్వర్త ఇత్యంతరాత్మా అది విడతీస్తే వర్తతే అని వస్తుంది వర్త ఇత్యంతరాత్మ అంటే మీరేం కంగారు పడొద్దు విడతీస్తే వర్తతే అవుతుంది కాబట్టి ఈ సూక్ష్మ శరీరానికి అంతరాత్మా ఎందుకు పేరు పెట్టారు మీరు ఎందుకంటే చూడండి మనిషి ఉన్నాడు మనిషి అంటే ఏమిటి మనిషి అంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాయి మనం కాకినాడలో కూడా చెప్పేది ఏమాట ఈ భాష్యవాక్యం దీనికి పక్కనే ఉందని గమనించకుండా చెప్పాను ఎప్పుడో గమనించి చెప్పాను సో మనిషి అంటే దేహము ఈ దేహము ప్రకృతి కార్యం కాబట్టి దాన్నే ప్రకృతి అని అనేసిస్తారు ప్రకృతి పురుషంచైవ విధ్యనాది ఉభావీ అని శ్రీకృష్ణుడు వికారాశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్ పురుష ప్రకృతిస్థోహి భుంకే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోష్య సత్యోని జన్మసు అన్న రెండు శ్లోకాలు ఉన్నాయి పదమూడో అధ్యాయంలో ఈ రెండు శ్లోకాలకి కలిపి ప్రకృతి పురుష వివేకోపనిషత్ చనిపారు ఆ రెండు శ్లోకాలకి ఈ శ్లోకాలు ఎవళ్ళు పాఠం చెప్పట్లేదు ఈ మంచి కాలం గీతాల గీత పాఠం గీతే చెప్పడం మానేశారు గీత చెప్పే సందర్భంలో కూడా ఈ ఏరియాలోకి వెళ్ళకుండా ఇక్కడ అక్కడ కాలక్షేపం చేసేసి చేసేస్తున్నారు తప్పిస్తే ఇలాగంటే లోతైన విషయాల్లోకి అందరూ పదమూడో అధ్యాయం అది చాలా తలపూట అధ్యాయం అది దాంట్లోకి వెళ్ళడానికి ఎవళ్ళు పట్టించి కూడా మానేశారు నేను కాకినాడలో నేనేదో నేనేదో ఘనకారం చేశానని కాదు ఊరికే శాస్త్రం మీద ఉండే ప్రేమతో నేను ఇలా చెప్తూ ఉంటాను మీకేం కొత్త ఏం కాదు కదా సో కాకినాడలో నేను పాఠం చెప్పుకుంటూ వస్తున్నా పదమూడో అధ్యాయం క్షేత్రం ఇదం శరీరం కౌన్తేయ అతను క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము ఇదంతా కూడా కొంచెం అలవాటే ఇక్కడికి మొన్న సిక్స్ డేస్ పాఠం చెప్పాను సెవెన్ డేస్ చెప్పాను ఇగో ఇక్కడ ఆరంభం ఎందుకంటే అంతకుముందు ఇది ఎదురు కనబడుతూ ఉంటే పొద్దున ఈ సీ ఈ సెషన్లో రోజుకి వెళ్ళొద్దని నేను అంతకుముందు శ్లోకాల్లోనే కాలక్షేపం చేసేసి చాలడే భగవంతుడానికి ఏడో రోజు కూడా అక్కడ చెప్పేసి వచ్చేసాను ఈ అయిపోయింది అక్కడికి అక్కడికి అది మళ్ళీ సెషన్ అయ్యేప్పటికీ పుస్తకం తీస్తే ఈ శ్లోకం దగ్గర ఆరంభం ప్రకృతి పురుష వివేకోపనిషత్ నా ముందు నూట మంది కూర్చొని నాకు ఒక్కసారిగా ఒళ్ళంతా నీరసం ఏదో తల తిరుగుతున్నట్టు అన్నీ అలా అనిపించింది ఈ శ్లోకం చదివి నేను వాళ్ళ కేసు అలా నిందీనంగా చూచి ఎందుకంటే లోతైన వేదాంతాన్ని మధ్యకాలంలో విని వాళ్ళు తగ్గిపోయారు వింటు అందరూ పూజలు చేయి కూడా పూజ పౌరోహితులు పూజలు చేయించేస్తున్నారు అరే పూజలు చేయించి వాళ్ళు జోన్కి పురోహితులు ఉన్నారు కదండి మనం పూజలు చేయించడం సో ఒక ప్రొఫెషన్ కింద పెట్టేసి సంవత్సరం పుడుకున్నా పూజలు చే ఎప్పుడైనా శివరాత్రి ఉన్నాడో ఏదో ఓ పూజ మనం అనుకున్నా అదో అందరం తొందాం అలా కాదు ప్రధాన కార్యంగా పెట్టేసి చేస్తున్నారు ఈ శ్లోకాలు ఎవళ్ళు చెప్తున్నారు ఎవరిని చెప్పట్లేదు నేను అప్పుడు వాళ్ళతో మనం అయ్యా ఈ శ్లోకాలు కొంచెం కఠినమైన శ్లోకాలు నేను ఇప్పుడు ఈ పాఠం చెప్పేటువంటి పూచి ఒకటి నా నెత్తి మీద ఉంది సో ఈ బోత్ మన ఇద్దరి ప్రారంభం కూడా బాగులేదేమో నాకు అనిపిస్తోంది ఎందుకంటే ఈ శ్లోకాల పాఠం చెప్పి ప్రారంధం నాది ఇది విని ప్రారంధం మీది రేపటి నుంచి మీరు మానేసే అవకాశం మీకుంది కానీ నాకు లేదు అయాం కట్ అయా స్టక్ విత్ కనుక తమరు దయచేసి శ్రద్ధగా వినండి కొంచెం ఓపిక్గా వినే ప్రయత్నం చేయండి గంభీరమైన విషయాలను తెలుసుకునే ప్రయత్నం సంసిద్ధుల కండి నడుము బిగించండి అని చెప్పి మరి మీరందరూ అంగీకరిస్తే నేను చెప్తాను అంటే మేము అంగీకరిస్తున్నాం మీరు చెప్పండి అన్నారు వాళ్ళు పాపం మంచి శ్రోతలు దేవదుర్లభులైన శ్రోతలు సరే మొదలుపెట్టారు ఏడు రోజులు ఆత్మవిచారం తప్ప మరి ఇంకేమీ లేదు రోజులు ఆత్మవిచారం చాలా గంభీరమైన విచారం ఫస్ట్ డే సెకండ్ డే మరీ గంభీరంగా ఉంది ఆ తర్వాత ఈ ప్రకృతి పురుష వివేకా వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళి నాలుగు రోజులు అయ్యేప్పటికీ ధ్యానం దగ్గరికి వచ్చాం ధ్యాన ఆత్మని పశ్యంతి కేజిద్ ఆత్మానమాత్మన సాంఖ్యయోగేన చాప్యనే కర్ కర్మయోగేన చాపదే అన్నో శ్లోకం ఉంది వీటి తర్వాతనే ఉన్నది అక్కడికి వచ్చేప్పటికి బ్రతుకు జీవుడాన్ని ఐదు రోజులు ఈ పాఠం ఆత్మవిచారం ఆ తర్వాత ఆత్మధ్యానం ఏడు రోజులు పాఠం అంతా ఆత్మవిచారం తప్ప ఏ టు జీ ఆత్మవిచారం వాళ్ళు పాపం చాలా సంతోషించారు నూట యాభై మంది కూడా వచ్చిన వాళ్ళు మళ్ళీ మానేవకుండా వచ్చి కూర్చుని విన్నారు సో ఇదో భాగ్యం ఆత్మవిచారం అంటే ఎక్కడి నుంచి వస్తుందండి ఇవి ఏ పురాణ కాలక్షేపాలు కావలసినవి లభిస్తే కానీ ఆత్మవిచారం లభించడం అంటే చాలా కఠినమైన విషయం సో అక్కడ చెప్పాను ఓ మాటనే ఏమిట ఇదంతా ఇదంతా ఉద్దేశం దానికి పూర్వరంగా ఉన్నమాట అక్కడ ఏం చెప్పానంటే మానవుడు అనగా స్థూల దేహము అది ప్రకృతి కార్యము ప్రకృతిని పురుషం చేయవ రెండు కలవాలి కలిస్తేనే మనిషి పురుష ప్రకృతి స్థోహి సో పురుష ప్రకృతి పురుష అంటే ఆత్మ పూర్ణ ఆత్మ చైతన్యం ప్రకృతి అంటే ఇగో ఈ పంచభూతములు దేని నుంచి పుట్టేయో అది పంచభూతముల యొక్క ప్రకృతి మూల ద్రవ్యము అర్థం ప్రకృతి అంటే మూల ద్రవ్యం ఆభరణాలన్నింటికి ప్రకృతి బంగారం అలాగనమాట సో ఈ ఇప్పుడు ఎన్నున్నాయి రెండు ఉన్నాయి ఏమిటా రెండు ఆత్మతోత్ ఆత్మతత్వము పరమాత్మ చైతన్యము మూల ప్రకృతి ఈ దేహము ప్రకృతి కోటిలో పుడుతుంది ప్రకృతి కేటగిరీ కోటి అంటే కేటగిరీ ప్రకృతి అనే కేటగిరీలో పుడుతుంది ఆత్మ చైతన్యము ఆ తెలివి ఉంది చూసారా మనిషి అంటే తెలివి గెలవాడు కదా ఈ తెలివి ఆత్మ చైతన్యంలో పడుతుంది మీకు స్థూల దేహము పాంచభౌతిక దేహం వల్ల మీకు ఏ సమస్యలు ఉండవు దేహము ఎప్పుడూ కంప్లైంట్స్ ఏం చేయదు భగవాన్ నో మహాల్స్ అన్నారు దేహోన జానాతి దేహానికి పాపం అది ఏ కంప్లైంట్స్ చేయదు దానికి నొప్పి కుడితే నొప్పి పుట్టిందంటుంది తప్పించి దాని తరఫు నుంచి మన ఇమోషనల్ ప్రాబ్లమ్స్ దేహం ఏమీ క్రియేట్ చేయదు దేహము నేను నల్లగా ఉన్నాను అని ఎప్పుడైనా మీతో కంప్లైంట్ చేసిందా సైర్ అండ్ లవ్లీ రాసుకోవాలి నల్లగా ఉన్నాను అని ఎప్పుడైనా దేహం కంప్లైంట్ చేసిందా మీకు లేదు దేహం కంప్లైంట్ చేయడు ఏ ఆత్మ ఉంది చూసారా అది కూడా ఏ కంప్లైంట్స్ లేనిది ఎందుకంటే అది ఫోన్ దాంట్లో తెలివి ఏ దాంట్లో ఏ కంప్లైంట్స్ ఉండవు సో ఆత్మ చైతన్యంలో దేర్ ఆర్ నో ఇష్యూస్ దేహంలో దేర్ ఆర్ నో ఇష్యూస్ మరి ఇష్యూస్ అన్నీ ఎక్కడున్నాయి ఈ సంసారంతో ఎక్కడున్నదంటే సో మనిషి అంటే నాలుగము మనిషి అంటే ఈ ఆత్మ ఈ దేహము ఈ మధ్యలో మనస్సు ఈ రెండింటికి బ్రిడ్జ్ ఇస్టి మైండ్ ఇది ఈ మైండ్ ఇది ఎక్కడుంది శరీరానికి ఆత్మకి మధ్యలో ఉంది అదే భాష్యకరణంటారు చూడండి తద్ది తంటే ఆ సూక్ష్మ శరీరము అంటే మనస్సు అనమాట అది అంతరాలే అంతరాత్మ అని దానికి పేరు దానికి అంతరాత్మ అని పేరు పెట్టారు అంతరాలలో ఉంటుంది అంతః అనే పదానికి అంతరాలము అంతరాలము అంటే మధ్య అని అర్థం అంతరాలే మధ్యలో ఉంటుంది దేనికి మధ్యలోను శరీరస్య ఆత్మనశ్చరీరము అంటే జడము ప్రకృతి కార్యము ఒకవైపు ఆత్మ అంటే పూర్ణము చైతన్యము సచిదది సచ్చిద్ ఆత్మ అది ఇంకోవైపు ఈ రెండింటికి మధ్యలో అంతరాలే ఉంటుంది కనుక దానికి అంతరాత్మ అని అంతరాత్మలో ఉండే అంతః అనే పదానికి అర్థం చెప్పినట్టు అయింది మరి ఆత్మ అనే విధానికి అర్థం చెప్పాలి అది ఆత్మ కాదది మనస్సు ఆత్మ కాదు కానీ ఆత్మవద్వర్త ఆత్మలాగా ఉంటుంది ఆత్మలాగా ఉండడం అంటే ఏమిటి నేను అన్నట్టుగా ఉంటుంది ఆత్మ నేను మనస్సు నేను ఎలా అవుతుంది మనస్సు నేనుచే దర్శింపబడుతూ ఉంటుంది ఇప్పుడు నా మనస్సు కల్లోలముగా ఉన్నది అని మీరు అంటారు నా మనస్సు కల్లోలముగా ఉన్నది అంటే ఇప్పుడు నా మనస్సు అంటే నేను మనస్సుని రెండు ఉన్నప్పుడు ఆ రెండింటికి మధ్యలో ఏదో ఒక సంబంధాన్ని ఏర్పరిచి నా మనస్సు ఉన్నారు కాబట్టి ఆ ఆ సంబంధాన్ని బట్టి ఆ అనుభవాన్ని బట్టి నేను మనస్సుని రెండు వేర్వేరు అంశాలు ఉన్నాయని స్పష్టమైపోతుంది త్వర అదొకటి కాబట్టి నేను మనస్సు ఒకటి అవుతాం దట్ ఈజ్ ది లాజికల్ లాజిక్ ప్రకారం రెండు ఒకటి అవ్వకూడదు నెంబర్ నెంబర్ టూ మనస్సు కల్లోలంగా ఉందని ఎలా తెలిసింది మీకు ఎవరికి తెలిసింది నాకే తెలిసింది